శ్రీమహాగణాధిపతాశివసరంభాస్మార్యపర్య వందేమిన్మహర్షియొక్క పూర్వపక్షం సిద్ధాంతం తర్వాత వస్తుంది ఆయన అన్నారు ఉపనిషత్తులు వేదాంతం అంటే ఉపనిషత్తులు కదా ఉపనిషత్తుల్లో మధు విద్యా మొదలైన ఉపాసనలు ఉన్నాయి మధు ఆదిషు నాట్ మధ్వా ఆదిషు సవర్ణదీర్ఘసంధి కాదు జనాదేశం సో ఉపాసనలు ఉన్నాయి మధు విద్యా ఇత్యాదులు ఆదిత్యో దేవ ఆదిత్యుడు మధుగా మనం ఉపాసన చేస్తాం ఆదిత్యుడికి కూడా వేదాంతమైన అధికారం ఉంది అంటే ఆయనకి మధు విద్య మీద అధికారం ఉంటుంది ఆయన కూర్చుని అసౌభ ఆదిత్యం దేవమధువని ఉపాసన చేయాలి ఏ ఆదిత్యుడు దేవమధువని ఉపాసన చేస్తాడు కదా అంటే ఇంకో ఆదిత్యుడు ఆదిత్యుడికి ఆదిత్యుడు ఇంకొకడు ఇటువంటి కాంట్రడిక్షన్ ఉన్నది కనుక అలాగే వసువులు దేవతలు రుద్రులు అగ్నులు ఇటువంటి కాంట్రడిక్షన్స్లో పడిపోతారు కాబట్టి దేవతలకు ఈ ఉపనిషత్తులలో బోధించిన విద్యల ఎందు అధికారము లేదు మధు విద్య ఎందు అధికారము లేదు అంటే ఆత్మ విద్య ఎందు కూడా లేనట్టే లెక్క వాళ్ళు అలా కాదని దీన్నే మామూలుగా ఇక్కడ ప్రభుపక్షాలు సరే కానీ నన్ ఆర్ ఆల్ మెంటాలిటీ అని ఒకటి ఉన్నాను అది చాలా తప్పు మెంటాలిటీ నన్ ఆర్ ఆల్ మెంటాలిటీ అంటే మన పార్టీ వాడు అన్నీ కరెక్టే ఏది పార్టీ వాడు ఏది కరెక్ట్ కాదు నన్ ఆర్ ఆల్ మెంటారీ చాలామంది అలాగే ఉంటారు కాబట్టి ఈ ఇప్పుడు ప్రతిపక్షంలో వాడు ఎంత మంచి వాడు చెప్పినా మేము తీసి మేము ముట్టుకోకూడదు ఎందుకంటే ప్రతిపక్షం వాడు చెప్పాడు కాబట్టి మన పక్షం వాడు ఎంత అయో అయోగ్యుడైనా కూడా వాడు మంచివాడే ఎందుకంటే మన పక్షం వాడు పార్టీ బాధ్య అంటారు ఈ సమస్య లో ఉంది ఈ సమస్య రెలిజియన్లో ఉంటుంది ఈ రెలిజియనిస్ట్స్ ఎలా ఉంటారంటే మంచి తీసుకోవాలని ఆలోచన చేయాలి క్రిస్టియానిటీ ఉంది ఇట్ ఈజ్ ఆల్ రా ఇట్ ఈజ్ ఆల్ బేకార్ హిందూయిజం ఆల్ గుడ్ ఇది మన వైపు ఇంకా అటువైపు క్రిస్టియానిటీ ఆల్ గుడ్ హిందూయిజం ఆల్ బేకార్ తప్పు కదా అది ఎందుకంటే మెడివల్ ఈ రిలీజియన్స్ అన్నింటిలోనూ ఏదో కొన్ని ప్రాక్టీసెస్ చేరాయి ప్రతి రిలిజియన్లోనూ చేరతాయి ఇప్పుడు హిందూ రిలీజియన్లో సాయిబాబా గుడ్ అది ఎప్పుడు చేరిందంటారు అది అది కాక మొన్నయ చేరతా అలా చేరుతూ ఉంటాయి కాలక్రమంలో రాముడు ఇప్పుడు కౌశల్యాదేవి ఎవళ్ళని పూజించింది ఆవిడ పూజించింది దేవుణ్ణి పూజించింది ఏ దేవుణ్ణి పూజించింది రాముడు బొమ్మ పెట్టుకుని పూజించింది లేదు కదా కాబట్టి రాముడు చేరాడు కృష్ణుడు చేరాడు బాబాగారు చేరాడు అలా చేరుతూ ఉంటారు కాలక్రమంలో అలాగే ఉపాసనలు చేరినట్టుగానే ప్రాక్టీసెస్ కూడా చేరతాయి కొన్నింటికి కాలం చెల్లుతుంది కాలం చెల్లిన ఉపాసనలు కొన్ని ఉంటాయి వాటికి కాలం చెల్లిపోయింది మన ఆర్టీసీ బస్సులు కాలం చెల్లిన బస్సులు తిప్పుతారని అంటారే అలాగే కాలం చెల్లిన ఉపాసనలో కొన్ని వాటిని ఇంకా అలాగే తిప్పకూడదు వాటిని డిస్మాంటిల్ చేసి కాబట్టి అలాగే ప్రతిదాంట్లో ఉంటాయి ఇప్పుడు బైబిల్లో పశువు పశువు బలి ఉన్నది కెన్ యూ బిలీవ్ ఇట్ పశువుని బలి బైబిల్లో బైబిల్ ఒరిజినల్ పోతే ఉంటుంది కానీ ఆ తర్వాత కాలంలో వాళ్ళు మానేశారు మానేసి కోడి గుడ్డుతో సరిపెట్టుకున్నారు కోడి గుడ్డే నైవేద్యం పెడతారు అక్కడితో సరి ప్రతి ఆదివారం గుడ్డు ఒకటి నైవేద్యం పెడతారు దేవుడికి నైవేద్యం లాంటిదేదో చేస్తారు పెట్టి దాన్ని ఆక్షన్ చేస్తారు ఆ మాస్లో పాల్గొన్న వాళ్ళు దాన్ని కొనుక్కుంటారు ఆ ఫండ్స్ ఏదో బీదలకి భోజనానికి దానికి వాడతారు ఏదో చేస్తారు సో గుడ్డుతో సరిపెట్టారు ఇంకా బలికి పోలేదు ది హెవ్ ఇంప్రూవ్డ్ ది హ్యావ్ మేడ్ ది సిచ్యువేషన్ మంచి బెటర్ అలాగే హిందూయిజంలో కూడా బలులని పక్కన పెట్టి వీళ్ళు స్లోగా ప్రోగ్రెస్ అవుతున్నారు ఇంకా ప్రోగ్రెస్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉన్నది ఇస్లాంలో అయితే మరే అధ్వాన్నం బక్రీద్ పేరుతోటి కొన్ని వేల కోట్ల లక్షల పశువులను సంహరిస్తారు కాబట్టి ఇవన్నీ ది హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ కాబట్టి మంచి ప్రతి మతంలోనూ మంచి ఉంటుంది మనం మంచి తీసుకోవాలి నన్ అర్ ఆల్ ఫిలాసఫీ తప్పు ఇదంతా డైగ్రెషనే ఇంతవరకు నేను చెప్పిందంత డైగ్రెషనే అసలు పాయింట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ మీకుల లక్షణం చూస్తే నాకు ఇదంతా గుర్తొచ్చింది మీమాంసకులు ఏమంటారంటే పోని ఆదిత్యుడికి మధు అధికారం లేదు వైనాట్ బ్రహ్మ విద్య వైనాట్ ఆత్మ సత్యం జ్ఞానం అనంత అధికారం ఉండకూడదు అంటే నన్ ఫిలాసఫీ వాళ్ళు మీమాంసకులలా ఉంటారు నన్ ఆర్ ఆల్ ఇప్పుడు వేదంలో ఒక పదం కూడా అప్రమాణం కాకూడదు ఏం పోనీ ఒక పదం అప్రమాణం అయితే నష్టమే వచ్చింది మిగతాదంతా ప్రమాణం కదా నో ఒక పదం అప్రమాణం అయితే మొత్తం అంతా అప్రమాణమే కాబట్టి ప్రమాణమే హండ్రెడ్ ప్రమాణం అవ్వాలి లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది నన్ ఆర్ ఆల్ ఫిలాసఫీ అని చేతనే దీనికి వాళ్ళు ఫిలా వాళ్ళు ఒక మ్యాథమెటికల్ ప్రిన్సిపుల్ ఫాలో అవుతారు ఏదైనా ఒక రూల్కి డిఫీట్ చేయడానికి ఒక్క ఎక్సెప్షన్ ఉంటే చాలన్నాడు యూ షో వన్ ఎక్సెప్షన్ వన్ వైలేషన్ చూపిస్తే ఆ రూల్ ఫెయిల్ అయిపోతుంది లైక్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆర్డ్ అని సెంటెన్స్ ఉంది ప్రేమ్ నెంబర్స్ అన్ని ఆర్డ్ రాంగ్ వై టూ ఈవెన్ టూ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అండ్ ఇట్ ఈజ్ ఈవెన్ ఒక్క టూ తప్ప ప్రైమ్ నెంబర్స్ సంఖ్య అంతానే ఒక థీరిస్ ఇస్తుంది ఇట్ ఈజ్ ఇన్ఫినైట్ లైక్ నెంబర్స్ ఆర్ ఇన్ఫినైట్ ప్రేమ్ నెంబర్స్ ఆర్ ఇన్ఫినైట్ దర్ ఈజ్ నో స్పెసిఫిక్ థౌంట్ ఇన్ఫినెట్ ప్రేమ్ నెంబర్స్లో టూ ఒక్కటే ఈవెన్ నెంబర్ ఇంకేది ఈవెన్ కాదు ఆడే అటువంటి పరిస్థితిలో కూడా ప్రేమ్ నెంబర్ సర్ ఈవెన్ అని అన్నానికి వీల్లేదు ప్రేమ్ నెంబర్ సర్ ఆడ్ అన్నానికి వీళ్ళేరు అంటే వాడు ఒప్పుకోడు ఇది రెండు చూపిస్తాడు అలాగంటే యాటిట్యూడ్ అనమాట మధ్వాది ఏదో ఒక చోట కాబట్టి మొత్తం అంత అంత దేవతలకు అధికారము లేదు అది పూర్వపక్షం నేను చిన్న రీక్యాప్ ఇచ్చాను ఆ పూర్వపక్షాన్ని ఆయన మరింత బలం చేస్తున్నారు జ్యోతిషి భావచ్చ అంటే ఇంకా హేతు ఒకటి చెప్తున్నాను మరో హేతువు ఉన్నది ఏమిటా హేతువు జ్యోతిషి భావాత్ అనే హేతువు వలన పంచమే కదా పంచమే అంటే ఆ హేతువు వలన దేవతలకు వేదాంతమునందు అధికారము లేదు అది సూత్రం అవతారిక కుత్య దేవాదీనామనధికార దేవతలకు ఋషులు ఆదిశబ్దం చేత ఋషులు తీసుకున్నాం కదా దేవతలకు ఋషులకు ఋషి తర్పణం చేస్తారు ఋషి నమ అంత తర్పణం చేస్తారు తర్పణం చేసేప్పుడు ఇప్పుడు ఋషి కూర్చుని ఏ ఋషికి తర్పణం చేస్తాడు కాబట్టి ఋషికి అధికారం ఉండదు అలాగే ఇక్కడ కాబట్టి వీళ్ళెవరికి కూడా ఈ వీటి ఏంది లేదు అంటే మా కోసమే ఉద్దేశించబడినవి అభిప్రాయం ఈ కారణము చేత కూడా దేవతలకు అధికారము లేదు ఏమిటా కారణము జ్యోతిషిభావాచిదం జ్యోతిర్మండలం ద్యుస్థానం అహోరాత్రాభ్యాం బంభ్రమత్ జగదవభాసయతి అది జ్యోతిర్మండలము అంటే పైకి చూస్తే అన్నీ ప్రకాశించే గోళములు కనపడతాయి ప్రకాశిస్తూ ఉంటాయి సూర్యుడు ఎలాగో ప్రకాశిస్తాడు చంద్రుడు కూడా ప్రకాశిస్తాడు శుక్రుడు అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి వేగుచుక్క అంటారు వేగుచుక్క అంటే శుక్రుడు అలా ప్రకాశిస్తూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా మన కంటికి కనపడం ఓ టెలిస్కోప్ ఒకటి తెచ్చుకుంటే కనపడతాం ఓ టెలిస్కోప్ ఒకటి గ్రహాలన్నీ ఒకసారి చూసేస్తే వాటి మీద ఉన్నటువంటి భ్రమలు అనేవి పోతాయి మనస్సు క్లియర్ అయిపోతుంది గురుగ్రహం కనపడుతుంది శని గ్రహం కనపడుతుంది ఇవన్నీ కనపడతాయి ఒకసారి చూసేయాలి చంద్రుడి మీద కొండలు కనపడతాయి చంద్రుడి మీద కొండలు ఉంటాయి మీకు మత్సవులు చూసారా అది కొండలే అది కొండలు పెద్ద పర్వతశ్వరేణు మీరు ఒకటి మంచి టెలిస్కోప్ ఓటర్ పెట్టుకుంటే అవన్నీ కనప కొండలు కనపడతాయి ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తే దూరంగా కొండలు కనపడతాయి ఇప్పుడు లేవనుకోండి కొండలు ఉన్న చోట కనపడతాయి కదా దూరంగా అలా కనపడతాయి అలాగే చంద్రుడి మీద కొండలు కనపడతారు కనపడితే మీకు ఒక మైండ్ క్లియర్ అయిపోతుంది వెరీ క్లీన్ సో జ్యోతిర్మండలము పైన ఉండదు సూర్యమండలము ఇతర జ్యోతిష్లు కూడా ఎక్కడ ఉన్నది జ్యుస్థానం సో ఆకాశ స్థానం కలరు లేకపోతే దేవలోకస్థానము ఏదైనా జ్యోతిర్మండలం ద్యుస్థానం నాకు విగ్రహాలు విభక్తులు సమస్య నాకు నా సమస్య నేను చెప్తున్నా నా సమస్య ఏంటంటే వి సంధి సంధిను విభక్తి క్లీన్గా ఉండాలి వాక్యంలో తాత్పర్యం వచ్చేస్తే సరిపడదు సంధి విభక్తి కుదరాలి కదండి కారకము అవన్నీ కూడా సెట్ అవ్వాలి ఇవాళ పొద్దున్నో అసలు నేను టీవీ పెట్టనే పెట్టను ఇవాళ పొద్దున్న టీవీ పెట్టా పెట్టేప్పటికీ ఓ ఒక ఉపనిషత్తు పాఠం చెప్తున్నారు ఒక ఆయన మంచిది కదా ఉపనిషత్ మంత్రం అక్కడ ప్రింట్ చేసింది స్క్రీన్ మీద వండర్ఫుల్ పశ్యత్ స్విహైవ అంతరాత్ అంతరాత్మం హృదయంతః ప్రతిష్ఠితం అనేది ఉంది పశ్యత్ స్విహైవ తకార సార వకార ఇకారములు పశ్యత్ స్విహైవ ఉంది అదే ఆయన చెప్తున్నారు అది దానికి అర్థం చెప్తున్నారు పశ్యటీ అని చెప్పారు పశ్యటీ అంటే అక్కడ తెలుగులో రాసినప్పుడు ఎలా రాస్తారు తీ రాసి కింద పక్కన వా తెలుగులో ఉంది అక్కడ శ్లోకం సంస్కృతంలో అయితే మీకు తీ కనపడదు సంస్కృతంలో తీ కనపడదు తకారం చిన్న కొమ్మే కనపడుతుంది సా ఉంటుంది పక్కన వా ఉంటుంది తెలుగులో అలా కనుక తీ ఉంటుంది ముందు తీ రాసేస్తారు అడుగున సా అడుగున వాయిస్తారు ఆ సకారవత్తు ఒకవత్తు ఆయన దాన్ని అది ఏమిటో అర్థం కాలేదు ఆయనకి పశ్యతి ఇహైవాళ్ళు అది బాగానే చెప్పారా అని చెప్తున్నారు ఆయన ముఖంగా చూశాను కొంచెం డౌట్ఫుల్గా కనపడిందేమో అంటే ఆయనకు అర్థం కాదు పశ్యతి ఇహైవ చూస్తున్నాడు ఆ పరమాత్మను చూస్తున్నాడు అని గంభీరంగా చెప్పాడు పశ్యతి ఏంటో చూడడమేగా కొన్ని పశ్యా అన్న పశ్యతి అన్న కూడా పశ్యా అన్నా కూడా చూడలేటా పా అంటే డౌట్ వస్తుంది తప్ప పశ్చి అంటే చూడండి నాకు ఏటో వెగతికి వికారం వచ్చినంత కుర్చీలోంచి కింద పని అయింది ఆయన పశ్యతి అనగాలి అప్పుడు నాకు అనిపించింది సంస్కృతం సంధి విభక్తి జ్ఞానం లేకుండా రెండు ముందు సంధి విభక్తి ఎనాదేశ సంధి సవర్ణదీర్ఘ సంధి తెలుగులో చదువుకున్నాం కదా విభక్తి ప్రథమావిభక్తి ద్వితీయావిభక్తి సప్తమీ విభక్తి అలాగా పశ్యత్స అని ఉంటుంది విభక్తి జ్ఞానము సంధి జ్ఞానము ఈ రెండూ లేకుండా వేదమంత్రాలకి వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం వచ్చింది చేసేవాళ్ళు ఉన్నారు కదా అదేం మనమే చేసేటం ఏదో అలాగా సో నాకు చేదస్ ఏమిటంటే అది కుదరాలి ఆ వాక్యం విభక్తిని సంధ్యాన్ని కుదరాలి లేకపోతే ట్రబుల్లో పడతాను నేను జ్యోతిష భావ వచ్చేది సత్వతన విగ్రహాన్ని దేవ కశ్చర్యస్తి విగ్రహం అపో ఇది చాలా చిత్రమైన విచారము ఆశ్చర్యకరమైన విచారం సో ఈ జ్యోతిర్మండలము కలదు పైన చూడండి మీరు జ్యోతిర్మండలము కలదు ఈ జ్యోతిర్మండలము దాని స్థానం ఏమిటి ద్విలోకమే స్థానముగా కలిగిన జ్యోతిర్మండలం ఉన్నది అది తిరుగుతూ ఉంటుంది ఈ జ్యోతిర్మండలం అంటే అన్ని జ్యోతిష్లు కూడా తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు భూమండలము తిరుగుతూ ఉంటుంది చంద్రమండలం తిరుగుతూ ఉంటుంది ఏమండి కాబట్టి అక్కడ పైన ఉన్నటువంటి గ్రహములు నక్షత్రములు కూడా సంచారం చేస్తూ ఉంటాయి స్థిరంగా ఉండదు తిరుగుతూ ఉంటాయి బంభ్రమతి బంభ్రమతో అంటే భ్రమతో అంటే తిరగడం బంభ్రమతో అంటే అదే పనిగా తిరుగుతూ ఉండడం పునఃపునః భ్రమతి ఇది బంభ్రమీతి అవుతుంది కానీ శత్రుంతంలో బంభ్రమత్ నపూసకంగా శబ్దము పునఃపునః తిరుగుతూ ఉన్నటువంటి ఈ జ్యోతిర్మండలము మనకు కనపడుతుంది ఆ తిరగడం వల్లనే మనకి రాత్రింబలొస్తున్నాయి అహోరాత్రాభ్యాం జగత్ అవభాసయతి బంభ్రమత్ తిరుగుతున్నదై ఆ జ్యోతిర్మండలము అహోరాత్రము ఈ పదాన్ని వేసుకోవాలి బంభ్రమత్ ముందుకు తెచ్చుకోవాలి అహోరాత్రముల చేత జగత్తుని ప్రకాశింపజేస్తోంది అనే ఒక వ్యాఖ్యానం లేకపోతే అహోరాత్రాభ్యాం బంధ్రమతి అది తిరుగుతోంది అంటే ఎలా తిరుగుతోంది పొగలు రాత్రి వచ్చేట్లుగా తిరుగుతోంది అహోరాత్ర రూపముగా తిరుగుతోంది గా అంటే తృతీయ వస్తుంది ఇత్సంభూత రక్షణే తృతీయ అని కాబట్టి ఆ రకంగా తిరుగుతోంది ఆ జ్యోతిర్మండలము తిరగడం మూలంగానే ఒక్కటే అనేక జ్యోతిష్టులు అవన్నీ తిరుగుతున్న కారణంగా మనకి రాత్రింబగలు ఏర్పడుతున్నాయి ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది ఓకే మంచిదే అయితే ఇప్పుడు ఏమిటి తస్మిన్ ఆదిత్యాదయో దేవతావచనా శబ్దా ప్రయోజ్యంతే ఆ జ్యోతిర్మండలం కేసు చూసి ఋషులు శబ్దాలని ప్రయోగిస్తున్నారు ఆదిత్య అగ్ని అగ్ని అనరు వాయు వాయు కూడా చంద్రమా శుక్ర రాహు బృహస్పతి అని ఇలాగ శని అని శబ్దాలు ప్రయోగిస్తున్నారు ఈ శబ్దములు ఎటువంటి శబ్దములు దేవతలను బోధించే శబ్దాలను జ్యోతిర్మండలం కేసి చూసి బోధిస్తున్నారు ప్రయోగిస్తున్నారు ఇప్పుడు మా చిన్నప్పుడు మేము ఒక ఇంట్లో వ్రతం చూసి వాడాం ఏమిటా వ్రతం అంటే సూర్యుణ్ణి చూస్తే కానీ భోజనం చేయరు వంట అయిపోతుంది ఇలాంటి రోజు సూర్యుడు కనపడ్డాడు మేఘావ్రతమయం ఉన్న రోజున సూర్యుడు కనపడ్డాడు వంట అయిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ భోజనం చే భర్త భోజనం చేస్తాడు పిల్లలు భోజన చేస్తారు ఇంటికి వచ్చిన పది మనుషులు భోజనం చేసేస్తారు ముష్టివాళ్ళు వస్తారు వాళ్ళు కూడా భోజనం చేసేస్తారు అమ్మగారు ఒక్కడు భోజనం చేశాడు ఎందుకంటే మేఘం సూర్యనారాయణుడు ఇంకా కనపడలేదు ఇలా సూర్యుడు కనపడతాడు కనపడితే పిల్లాడు ప్రయత్న వస్తాడు ఇంట్లో వీధులు ఆడుకుంటున్నాడు అమ్మ సూర్యుడు వచ్చాడు అమ్మ సూర్యుడు వచ్చాడు నిజంగా అప్పుడు ఆల్రెడీ రంగారపురతో రంగారపురతో బయటకు వచ్చి ఆ సూర్యుని చూసి సూర్యనారాయణాన్ని దడం పెట్టుకుని వెళ్ళి బోన్ చేస్తుంది సో ఆ నారాయణ శబ్దాన్ని సూర్య శబ్దాన్ని ఆదిత్య శబ్దము అలాగే చంద్ర శబ్దము ఈ శబ్దములన్నీ కూడా ఎటువంటి శబ్దములు దేవతావచనా అంటే దేవతా వదంతి ఇది దేవతావచనాహ దేవతలను చెప్పేటువంటి శబ్దములను జ్యోతిర మండలం చూసి ప్రయోగిస్తూ ఉన్నారు ఋషులు ప్రయోగిస్తారు భక్తులు కూడా అలా ప్రయోగిస్తున్నారు ఎందుకు అలా ప్రయోగిస్తున్నారండి లోకప్రసిద్ధే వాక్యశేష ప్రసిద్ధే లోకప్రసిద్ధి ఉంది లోకంలో అలా ప్రసిద్ధి ఉన్నది సూర్య భగవానుడు సూర్యనారాయణుడు చంద్రదేవత అని దండాలు పెట్టడం వ్రతం చేయడం ఇలాంటి ప్రసిద్ధి ఉంది అంతేకాదు వాక్యశేష ప్రసిద్ధి కూడా ఉన్నది వాక్యశేషము అంటే మీరు తీసినట్లయితే చాందోలో కొంచెం ముందుకు వెళ్తే మధువిత్తి మీద దగ్గరికి చాన పుస్తకాలు ఉంటాయి కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ ఏముందంటే ఆదిత్య పురస్తాబేత పశ్చాదస్తబేత అని ఉంది రాక్య విశేషం ఆదిత్యుని యొక్క ఆదిత్యో అని చెప్పి చెప్పి చెప్పి ఈ ఆదిత్యుడు తూర్పు నుంచి పైకి వస్తున్నాడు పశ్చిమం వైపు అస్తమిస్తున్నాడు అని వర్ణన ఉన్నది కాబట్టి అక్కడ కూడా వేదమంత్రం కూడా ఏం చెప్తోంది ఆదిత్య అనే దేవతావచనమును జ్యోతిర్మండలంలో ఉండే ఒకనొక గోళకానికి నిర్దేశిస్తుంది వేరే మంత్రాలు అలా చెప్తున్నాయి లోకంలో ప్రసిద్ధి కూడా ఆ విధంగానే ఉన్నది సో అయితే ఏమిటంటారు అయితే ఏమిటి వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ వడ్ యూ మీ అది ఏమిటో మీకు తెలిస్తే యూ విల్ ఫాలో అఫ్ ది చైర్ అయి కలియో మీరు చూడండి తర్వాత ఏమంటారు నచ జ్యోతిర్మండలస్య హృదయాదిన విగ్రహేణేతనత అర్థిత్వాది నావా యోగ అవగంతుం శృదాదివతి అచేతనవావగమాత్ ఇప్పుడు మీరు జ్యోతిర్ మండలం తీసుకోండి ఏదైనా ఒక మండలం మండలం అంటే గోళం ఆ గోళాన్ని మీరు పరిశీలిస్తే అది అచేతనమని తెలుస్తూ ఉంటుంది జడమది ఇలాగా మీరు నేల చూడండి నేల మృతు నేల రాయి నీళ్లు ఇవన్నీ అచేతనములుగా జడములుగా అలాగే చంద్రుడు ఏమిటి మీరు పరిశీలిస్తే మీకు ఏమర్థమవుతుంది జడమని తెలుసు సూర్యుడు మండే గోడము నిప్పు కింద మనకి నిప్పు జడమా చేతనమా జడము అలాగే సూర్యుడు మండలం కూడా జడము అని మనకు తెలుస్తూ ఉంటుంది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది సో జ్యోతిర్మండలము ఈ విధముగా మృత్యు మొదలైన వాటి వలై అచేతనములోని ఉండగా ఆ జ్యోతిర్మండలానికి ఒక సంబంధం పెట్టడం యోగ సంబంధం దేంతో పెట్టడం హృదయము అంటే జ్యో యొక్క హృదయము జడమైన దానికి హృదయం ఎందుకుంటుంది చంద్రుడికి హృదయము చంద్రుడి దేవత ఆ దేవతకో హృదయము ఉంటుందా జడం కదా అది పూర్వపక్షం పూర్వపక్ష సూత్రం చూస్తూ ఉన్నాం కాబట్టి హృదయంతో సంబంధం పెట్టడము అయితే హృదయాదిన హృదయము చేతులు మొదలైన వాటితో సంబంధం పెట్టడము విగ్రహం అంటే ఓ రూపం ఆయన అలా నిలబడతాడు పట్టుబంజ పెట్టుకుంటాడు కిరీటం పెట్టుకుంటాడు అది మకర కుండలాలు పెట్టుకుంటాడు ఎవడు సూర్యుడు సూర్యుడు పెట్టుకుంటాడా ఏది చూడు విగ్రహం ఏమైనా ఉందా అక్కడ విగ్రహ సంబంధం ఉందా చంద్రుడేమో అలంకారం చేసుకుంటాడు తానుతో కలిసి డ్యాన్స్ చేస్తాడు ఏ ఏం డ్యాన్స్ చేస్తాడు చూడండి చంద్రుడిని ఒకసారి చూడండి మీరు ఫోటోలో టెలిస్కోప్ పెట్టు చూడండి ఏం కనపడతాయి కొండలో అవి కనపడతాయి అసలు చేతన విగ్రహం ఎక్కడ పుడుకుతుంది తర్వాత చేతనులు గనుక అర్థిత్వాదిన ఇప్పుడు చంద్రుడు ఉన్నాడండి ఆయనకి మోక్షం కావాలి కోరిక పుట్టాలి కోరిక పుడితే ఏం చేయాలి మోక్షం కోసము అంటే బ్రహ్మ విద్యని అభ్యసించాలి అయితే నేను అభ్యసిస్తాను ఏది నువ్వు టెలిస్కోప్లో చూడు చంద్రుడికేసి విగ్రహమే లేనప్పుడు విగ్రహమే కుదరదు విగ్రహం రూపం ఆ రూపంలో చేతనత్వం లేదు ఏది చేతనత్వం లేకపోతే కోరిక ఉండదు మోక్ష కామన ఉండదు మరో కామన ఉండదు కాబట్టి చైతన్యంతో కానీ అర్థత్వంతో కానీ మోక్షాన్ని బ్రహ్మవిద్యకు అధికారి ఇవ్వడు మోక్షమును కోరువాడు బ్రహ్మవిద్య అది కాదు నాకు మోక్షం కావాలి అనే కోరిక ఆకాంక్ష ఆకాంక్ష చంద్రుడికి ఉంటుందా ఉండడానికి అవకాశం లేదు ఎందుకని జడములు కాబట్టి అగ్ని వాయు ఆదిత్య పర్జన్య ఇంద్ర అంటే పర్జన్య మేఘంగా ఇస్తూ చూడండి కాబట్టి ఈ దేవతావచనములన్నీ కూడా జడమైన గోడకములను తత్వములను చెప్తూ ఉంటే ఆ దేవతావచనములకు ఓ దేవతను అక్కడ పెట్టి ఆ దేవతకు ఓ కోరిక పుట్టింది వేదాంతం చదువుకోవాలనుకుంది కాబట్టి వేదాంతం చదువుకుంది వాట్ ఆర్ విట్ ఆల్ ఆల్ దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని జైమిని యొక్క సిద్ధాంతం జైమిని దేవతలకు విగ్రహాన్ని ఒప్పుకోలేదు విగ్రహాన్ని ఒప్పని వాళ్ళలో మొట్టమొదటి వాడు జమినే ఈ తర్వాతి కాలంలో బ్రహ్మ సమాజం వీళ్ళు వాళ్ళు వచ్చి విగ్రహం లేదన్నారు కదా వీళ్ళందరూ జేమినికి సెల్యూట్ చేయాల్సి ఉంటుంది ఆయన ఎలా మాట్లాడతారో చూడండి ఏతేన అగ్నో వ్యాఖ్యాత మీరు పైకి చూసి సూర్యుడు చంద్రుడు ఇవన్నీ దేవతావచనములు అంటే దేవతలను బోధించే శబ్దముల చేత బోధించబడినప్పటికీ అక్కడ ఒక చైతన్యము కలిగిన ఒక విగ్రహమేమీ లేదు సరిగ్గా అదే ప్రిన్సిపుల్ మీ ముందున్న అగ్నికి కూడా మీరు పెట్టుకోవచ్చు ఏదైనా అగ్నియాదయ వ్యాఖ్యాత అగ్నికి కూడా అదే ప్రిన్సిపుల్ పెట్టుకోవచ్చు ఎందుకంటే అగ్ని జడము ఆపహ జడము గంగానది అంటావు జడమది జడమైన గంగానదికి ఓ విగ్రహం ఆ దేవతకి ఓ కోరిక ఆ కోరిక తీర్చుకోవడం కోసం బ్రహ్మలోకానికి వెళ్ళడం ఇదంతా కూడా స్వీకార్యము అవ్వదు ఏదైనా అగ్ని ఆదయ వ్యాఖ్యాత అంటే సేమ్ రూల్ అప్లైస్ టు అగ్ని అట్సెట్రా ఓకే దీని మీద ఒక ఆశంక అంటే ఈ పూర్వపక్షానికి అడ్డొస్తున్నాం ఏమన్నా ఇలా మాట్లాడుతున్నారు అని అడ్డొస్తున్నాం స్యాదేతత్ అది సరేమయా నువ్వు చెప్పింది బానే ఉంది మంత్రార్థవాదేతిహాసపురాణలోకేభ్యేవాదీనా విగ్రహవత్వాత్ విగ్రహవత్వాదీ నేను ఇందాక పశ్యత్హలాగా చేయకూడదు కదా అవగమాత్ అయమదోష అంటే ఆయన అభిప్రాయం ఏమిటంటే జైవని మహర్షి యొక్క అభిప్రాయం జ్యోతిష భావాచ నువ్వు దేవతలకేమో వేదాంతం అధికారం ఉందంటావు వేదాంతం అధికారం ఉంటే శ్రవణం మననం చేయాలి ధ్యానం చేయాలి చేయాలంటే విగ్రహం ఉండాలి విగ్రహం లేకపోతే ధ్యానం ఎలా చేస్తాడండి ఒక పరిచ్ఛిన్నమైన విగ్రహం ఉండాలి తడితే స్టార్టింగ్ పాయింట్ అది లేకుండా శ్రవణం లేదు మననం లేదు ధ్యానం లేదు విగ్రహం ఉండాలి కానీ దేవతలకు విగ్రహం లేదు విగ్రహం లేదు కాబట్టి వాళ్ళకి వేదాంతములు ఉంది అధికారం లేదు అదే నా విగ్రహం లేకపోవడం ఏమిటాయా అని మేము ప్రశ్న వేస్తే ఒకే ఏ దేవత చెప్పు నువ్వు ఆదిత్యుడు చంద్రుడు చూడు పంజు ఆదిత్యుడు నీకు విగ్రహం ఉందా చంద్రుడు విగ్రహం ఉందా లేదు అగ్ని చూడు కిందకి చూడు నువ్వు ఒంటిలోకి వెళ్ళి చూడు విగ్రహం ఉందా అగ్నికి వాయువుకు విగ్రహం ఉందా జడములుగా భాషించట్లేదా స్పష్టంగా తెలుస్తుంటే వాళ్ళకు విగ్రహం ఉందని ఆ విగ్రహానికి హృదయం ఉందని ఆ హృదయంలో కోరిక ఉందని ఇవన్నీ ఈ యోగము ఇవన్నీ సంబంధాలు ఎలా పెడతావు నువ్వు అని పూర్వపక్షం ఓకే దాని మీద సిద్ధాంతి అంటాడు ఏమని ఇలా మాట్లాడుతున్నారు మీరు మంత్రాలు చూసుకోండి సో మంత్రాల్లో ఏమైనా ఉంది ఆదిత్యే నరజస వర్తమానో వేషయం అమృతం వర్తించాను సూర్యదేవుడు మంత్రంలో ఏముంది హిరణ్యయే సవితారథేనా దేవోయాతి భువనా విపశ్యను ఈ దేవుడు ఆదిత్య దేవుడు రథం పోతున్నాడు రథం అంటే కిరణముడు కిరణములతో పోతున్నాడు ఈ సకల భూమండలాన్ని కూడా చూస్తున్నాడు అని అంటే మరి ఆయన చేతనుడు అంటవా అదంటవా మంత్రం అలా చెప్తాం చేతనుడంటూ అయితే ఓ దేహం కూడా ఉంటుంది దేహం లేని చేతనని ఎక్కడైనా చూపించినట్లు శూన్యంలో చేతన కనపడుతుందని చైతన్యం ఉండాలంటే దేహము ఇంద్రియములు ఉండాలి మంత్రము ఇక అర్థవాదు చూసుకో అర్థవాదు ఏమంటుందంటే వజ్రహస్త పురంధర అని ఇంద్రుడి గురించి ఇంద్రుడు వజ్రం చేతో పట్టుకుని త్రిపురాసురులకు సంహరించినాడు రుద్రాసురుడు అడ్డొస్తే సంహరించాడు అని అర్థవాద దాంట్లో మరి దేవతకి విగ్రహం ఉన్నట్టు ఉందా లేదు లేనట్టు ఉందా అర్థవాద తర్వాత ఇతిహాసం తీసుకో ఇతిహాసం రామాయణం భాగవతం భారవతము ఆ ఇతిహాసం చూసుకుంటే అక్కడ ఇంద్రదేవత యొక్క అనుగ్రహం చేత ఈ కర్ణుడు పుట్టాడు ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ శక్తిని తీసుకుని కర్ణుడి దగ్గర నుంచి ఇంద్రదేవత అనుగ్రహం చేత అర్జునుడు పుట్టాడు సూర్యదేవత అనుగ్రహం చేత కర్ణుడు పుట్టాడు ఇంద్రుడే వచ్చి శక్తిని పట్టుకుని మళ్ళీ తన స్వంత రూపంతో వెళ్ళిపోతున్నాడు అనే ఉంటుంది మీకు అలా ఉంటుంది భారతంలో ఇతిహాసం రామాయణంలో కూడా అలా ఉంటాయి గంగాదేవి స్వర్గలోకం నుంచి ఇక్కడికి వచ్చింది అని ఉంటుంది గంగాదేవి దేవి ఓ దేవత కాబట్టి ఇతిహాసాలు చూసినా కూడా దేవతలకి విగ్రహం మనకి తెలుస్తోంది ఇక పురాణం చూసుకుంటే ఇంక చెప్పేది మంత్రములు అర్థవాదములు ఇతిహాసముల్లోనే మీకు విగ్రహం భాషిస్తూ ఉంటే పురాణంలో విగ్రహం భాషించడంలో ఆశ్చర్యమే ఉంది ఇంకా లోకం చూడండి లోకం లోకంలో విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారా లేదా వీటన్నిటినీ బట్టి మాకేం తెలుస్తోందంటే దేవతలకు విగ్రహవత్వము గలదు విగ్రహవత్వము స్పష్టమగుతున్నది అవగమ దేవతలకు విగ్రహము గలదని తెలుస్తుంది ఆదిశబ్దం చేత విగ్రహం అంటూ ఉంటే హృదయం ఉంటుంది ఆ కో కామను కోరిక ఉంటుంది కాబట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి యోగ్యత కూడా ఉంటుంది ఆ విధంగా మాకు అర్థమవుతోంది కాబట్టి మీరు చెప్పినటువంటి దోషము అయమ దోష ఏమిటి దోషము దేవతలకి విగ్రహమే లేదు కనుక వేదాంతాన్ని అధ్యయనం చేయటం ప్రసక్తి ఉండదు అనే అబ్జెక్షన్ మీరు ఏదైతే రేస్ చేశారో అది అంగీకారము కాదు అని సిద్ధాంతి అడ్డుపడ్డాడు అడ్డుపడితే నేచ్యుచ్యతే పూర్వపక్షం అంటున్నాడు నో నథింగ్ డూయింగ్ అని కొట్టిపారేస్తున్నాడు సిద్ధాంతి బలం చేస్తున్నారు పూర్వపక్షాన్ని ఏమంటారంటే నహితావత్ లోకోనామా కించిత్ స్వతంత్రం ప్రమాణమస్తీ ఏమంటారు ఫైనల్గా మీరు మొత్తం ఆర్గ్యుమెంట్ మీరు ఒప్పుకోరు ఫైనల్గా దేవతకు విగ్రహం ఉంటుంది దేవతలకు వేదాంతం ఉంది అధికారం ఉంటుంది అది సిద్ధాంతమే కానీ ఆ ప్రాసెస్లో చెప్పి మాటలు మాత్రం ముఖ్యాల వంటి మాటలు చెప్తున్నాడు ఇప్పుడు లోకమును బట్టి దేవతలకు విగ్రహం అని చెప్పారుగా లోకము మంత్రము ప్రహ్లాదము ఇతిహాసము లోకము ఈయనంటాడు లోకం నుంచి నరుక్కొస్తున్నాడు లోకం అనేది ఏదీ లేదన్నాడు లోకం అనేది ఏదీ లేదు ఇప్పుడు మీకు ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే బీజేపీకి మ్యాండేట్ ఉంది అన్నారు వీళ్ళు అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసిన బీజేపీకి మ్యాండేట్ లేదన్నాడు ఒకళ్ళు లేచి అదే మ్యాండేట్ ఎందుకు లేదురా అంటే ఇది నుంచి ఉంది వాళ్ళకి అరవై శాతం ఓట్లు వచ్చాయి ముప్పై శాతం ఓట్లు వాళ్ళకి వ్యతిరేకమే కాబట్టి మ్యాండేట్ లేదు అన్నాడు కాబట్టి లోకాన్ని లోకాన్ని బట్టి మీరు ఏదైనా నిర్ధారణ చేయగలుగుతారా లోకం అనేది దేనికి ప్రమాణము కాదు స్వతంత్ర ప్రమాణము కాదు ఇంకో విధంగా నిర్ధారితమైన దానిని మీరు లోకంలో దర్శించవచ్చు లేదా ఇంకో చోట నిర్ధారితమైన విషయాన్ని అయా లోకం కూడా మేము నిర్ధారించిన దాన్నే సపోర్ట్ చేస్తోంది మీరు చెప్పచ్చు కానీ స్వతంత్రంగా లోకము ఇలా ఉన్నది కనుక ఇది సత్యము అని చెప్పే మాటే లేదసలు ఎంత బాధ చెప్పాడు మనిషి జీవితంలో లోకం గురించి బతుకుతాడు సత్యం గురించి బతకడం లోకం గురించి బతుకుతాడు నాకు ఈ సాకర్ ప్లెయర్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒక ఆస్పెక్ట్ చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళు హెయిర్ స్టైల్ లోకంతో సంబంధం లేకుండా మెయింటైన్ చేసుకుంటారు అందరూ క్రాఫింగ్లు పెట్టుకుంటారా వాడు చక్కగా ఉన్నాడు పిలక పెట్టి ఇక్కడ ఇంతే కొంచెం ముందుకు జరిగింది అదే ఒక్క విధాలు వెలకి జరిగితే వైష్ణవుడు మన బ్రాహ్మణుడు అయిపోతాడు అది ఇలా కొంచెం కొంచెం ముందుకు వచ్చింది పూర్తిగా ముందుకు రాలేదు ఇలాగ కట్ చేశాడు అది అట్టపెట్టాడు ఇంకా దాన్ని మరీ షార్ట్ చేయలేదు లాంగ్గా అట్టపెట్టాడు లాంగ్ అట్టపెడితే పిలకలా వస్తుంది కదా దాన్ని జాగ్రత్తగా పిలకలా తీసి రబ్బర్ బ్యాండ్ వేసి ముడేసి పెట్టాడు పిలకే ఇక ఇంకొకతను ఉన్నాడు అతను ఏ I tell you, I told you, you are also going to govern the world. He is an Argentinian player. <inaudible> Pelaka. Pelaka a is a little bit. We see that he is a little bit of a young man. Why he is a young man? He is here to go. He is a little bit of a young man. I am a young man. I am a young man. He is a young man. అక్కడే అక్కడే ఆ వెంటుకోలు అట్టు పెట్టుకుని వాటినే ముడి వేసుకునే వంకర పిలక ఎందుకంటే సెంట్రల్ ప్లేస్ అంతా పట్టతాడ నిన్న అతను కరెక్ట్గా అంతండి సెంట్రల్ ప్లేస్ అంతా పట్టతారా కాబట్టి పక్కన పిలక పెట్టుకుని ముడివేసి చక్కగా గోలు పడ్డానికి సహకరించాడు కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళు వాళ్ళేమో భయపడిపోతారు ఏమో పిలక పెట్టుకుంటే ఉండేవాళ్ళు ఎవరుకుంటారు ట్రాఫింగ్ లేకపోతే అలాగా అని మనం వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు లోకాన్ని ఖాతరు చేసిన వాడు ఎప్పుడూ జీవితంలో పైకి రాలేడు మనం లోకాన్ని ఎందుకు ఖాతరు చేస్తామండి అంటే మీరు ఇది వాల్యూ కాల్డ్ రెస్పెక్టబిలిటీ మీరు రెస్పెక్టబుల్గా ఉండాలి ఇప్పుడు మీరు ఏదైనా మఠానికి వెళ్ళారనుకోండి శంకర మఠానికి కంచిక స్వామి కానీ లేకపోతే శృంగేరి స్వామి కానీ మఠానికి వెళ్ళారనుకోండి మీరు మొట్టమొదటిగా ఏం చేస్తారు వెళ్ళేప్పుడే పంచి పెట్టుకుని అక్కడికి వెళ్ళగాలని చొక్కా ఉప్పేసి కండువా వేసుకుంటారు ఎందుకని ఎందుకని అదంతా భక్తే భక్తి సరే భక్తి కాదు యూ వాంట్ టు ఫీల్ రెస్పెక్టబుల్దే అక్కడికి వెళ్తే రెస్పెక్టబుల్గా ఉండాలి అక్కడికి వెళ్ళి మీరు చొక్కా వేసుకుని ఉంటే యు యు ఆర్ నాట్ మ్యాన్ అవుట్ అందరూ మీరు చూస్తారు నేను వెళ్ళాను చొక్కా ఉంది నాకు నేను మామూలుగా చొక్కాతో కూర్చున్నాను ఆ తర్వాత ఎవరో చెప్పారు స్వామీజీ చొక్కా ఉప్పేయాలని చెప్పారు అంటే నేనన్నా నన్ను ఇన్వైట్ చేస్తే వచ్చానయా ఇప్పుడు ఈ రోజు స్టేజ్ మీద కూర్చుని చొక్కా ఉప్పమంటే నాకు ఇబ్బంది అవుతుంది అండ్ ఇంకొకటి ఐఎమ్ నాట్ షూర్ వై వెదర్ ఐ షుడ్ డూ దాట్ అంటే ఇంకొకరు వచ్చి మీకు మీకు అప్లై కాదు మీరు కూర్చోండి చెప్పారు సరే నేను ఇంక చొక్కా విప్పలేదు అలాగే కూర్చోండిపోయాను అప్పుడు అందరూ నాకేసి కొర కొర కొర కొర చూశారు వీడు హీజ్ హీజ్ అన్ అవుట్ అన్నట్టుగా చూశారు I felt very embarrassed. Anyway, I said peace, I went to my permission to get to my son. I said, I was in a stage, I was in a stage. I said, I was in a way to go. I was in a way to go. I was in a way to go. This is what is called respectability. You want to be respectable in your society. So, I was in a way to go. రెస్పెక్టబుల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను అవునా కదా నేను చెప్పింది కరెక్టే కదా దిస్ ఇస్ వాట్ ఈజ్ కాల్డ్ రెస్పెక్టబిలిటీ మన ఇండియన్స్కి ఎక్కువ దీన్ని హైపోక్రసీ అని కూడా అంటారు ఇండియన్స్కి ఎక్కువ మీరు వెస్ట్రన్ సొసైటీలో దే డోంట్ ట్రై టు బి రెస్పెక్టబుల్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు దే డోంట్ ట్రై టు బి రెస్పెక్టబుల్ అమ్మాయి జుట్టంతా ఇలా వెరగేసుకుని వస్తుంది కొత్త వద్ద విరబోసేసుకుని ఇలా ముఖం మీదకి పడిపోతూ ఉండగా వచ్చి కొంచెం పక్కకి తప్పించే స్వామి అహవారి అని అడుగు వాళ్ళు అక్కడ అలాగే పెట్టారు వైఎస్ ఆయన డ్రై ఫైన్ వాటర్లు డ్రూటే ఇప్పుడు ఆత్మబోధ చదువుతున్నాను నా ఇట్ ఈజ్ యువర్ థర్ టు బీ సర్ప్రైజ్డ్ నిజంగా కష్టపడి చదువుతారు కూడా అంత శ్రద్ధగా చదువుతారు ట్రై టు బి రెస్పెక్టబుల్ నిజంగా చాలా చిత్రంగా ఉంటారు So, that's why uh, respectability సో దట్స్ వై రెస్పెక్టబిలిటీ అన్నది one ఇట్స్ వన్ యాస్పెక్ట్ ఆఫ్ హైపోక్రసీ ఆ Are మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఎంఐ టాకింగ్ సమ్ నాన్ సెన్స్ అది ఒకే మిట్వాటా ఎల్సే కాబట్టి అసలు లోకం అనేది స్వతంత్ర ప్రమాణం కాదన్నారు ఆయన లోకాన్ని పట్టుకుని మేము ఏది నిర్ధారణ చేయమంటాడు చూడండి మహితాముత లోకోనామకించిత్ స్వతంత్రం ప్రమాణమస్తి లోకంలోనే ప్రమాణం ఏం లేదు ముందు అది తీసి పక్కన పెట్టుకున్నాడు లోకంలో అందరూ దేవతలుగా విగ్రహాలు పెట్టేసి పూజించేస్తున్నారు కాబట్టి ఇప్పుడు లోకంలో ఏం చేస్తారంటే రావి చెట్టుకినూ వేప చెట్టుకి పెళ్లి చేస్తున్నామంటారు అది అది ఏమిటంటే అది అలాగే ఎక్కడ మీకు విధే ఏ శాస్త్రంలోనూ విధి ఉండదు ఎవడో ఒకళ్ళు మొదలుపెట్టారు and therefore it continues. Uh, so like that. Uh, Kabaite, uh, there is no such thing. Akala West Gauravala chelakya ki devalaya engatte rokaayin. Uh, chelakya, adhantho vigrahaun chelakya unku unku unku unku. Chelakya ki devalaya vendu po unte, Ramudu ki pratika chelaka, Ramachelaka. Adhi Mamulu chelaka kaadar, Ramachelaka. Kabaite dhani ki devalaya. Ramudu kata chakada. <laughs> అరవై రామచలక రాముడికి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొత్తలో కొంత వింత ఉంటుంది కొత్త కొత్తగా ఉండాలి కాబట్టి లోకమనేది ఏ దేనికి ప్రమాణం కాతుంది ప్రత్యక్షాదిభ్య ఏ వహి అవిచారిత విశేషేభ్య ప్రమాణేభ్య ప్రసిద్ధ్యన్నర్థ లోకా ప్రసిద్ధ్యతీ ఇుచ్యతే లోకప్రసిద్ధి అనేది ఒకటి ఉన్నది కదా లోకప్రసిద్ధి అనేది ఉందా లేదా అంటే లోకప్రసిద్ధి అన్నది లోకం నుంచి వచ్చిన ప్రసిద్ధి కాదు అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రత్యక్షాది ప్రమాణముల నుంచే వస్తుంది ఇప్పుడు లోకంలో అందరూ దీన్ని అగ్నిపర్వతము అని అనుకుంటారు అంత లోకంలో ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అది అగ్నిపర్వతము అని ప్రసిద్ధి ఉంటుంది ఆ ప్రసిద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఊళ్ళో వాళ్ళందరూ కలిపి ఒక లోకము ఆ లోకం నుంచి వచ్చింది ఆ ప్రసిద్ధి అలా ఏం రాలేదు ప్రత్యక్షాది ప్రమాణాల నుంచి వచ్చింది ప్రత్యక్ష ప్రమాణం చేత పోగొస్తోందని కనపడుతోంది ఒకటి కనపడితే వందకు కనపడినా అదే దాన్ని బట్టి వాళ్ళు ఊహ చేస్తాడు ఒకడైనా అనుమాన ప్రమాణం చేస్తాడు వంద మంది అయినా అదే అనుమాన ప్రమాణము దాని లోపల అగ్ని గలదు కాబట్టి ఇది అగ్నిపర్వతము కాబట్టి లోక ప్రసిద్ధిని బట్టి అగ్నిపర్వతమైందా ప్రత్యక్ష అనుమానాలను బట్టి అగ్నిపర్వతమైందా అది ప్రత్యక్ష అనుమానాలను బట్టి అయింది కాబట్టి ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణమును బట్టి లోక ప్రసిద్ధి ఉంటుంది కానీ లోక ప్రసిద్ధిని బట్టి మీరు తత్వాన్ని నిర్ధారించటం అనేది తప్పు కాబట్టి అదే అంటారు సో తర్వాత లోకంలో ఏం చేస్తారంటే ప్రత్యక్షాదులను కూడా వాళ్ళు లోతుగా విచారించడం కూడా ఉండదు ప్రత్యక్షంగా ఏదో కనపడుతూ ఉంటుంది దాని విశేషాన్ని వాళ్ళు వి విచారించడం దాంట్లో ఉండే లోతైన అంశాలని వాళ్ళు పరిశీలనగా చూడరు కంటికి ఎంత కనబడితే అదే సత్యమని తీసుకుంటారు తీసుకుని ఆ ప్రసిద్ధమైన ఆ విధంగా పది మందికి ప్రసిద్ధి వస్తుంది ఆ ప్రసిద్ధమైనదే అది సెటిల్ అవుతుంది దానికే లోక ప్రసిద్ధి దీనికే కష్టం అని పేరు ఇంగ్లీష్లో ఈ స్టాకింగ్ సమ్ వండర్ఫుల్ సైకాలజీ దీని అంతనే ఆధునిక సైకాలజీ శాస్త్రంలో రెండు మూడు చాప్టర్ల కింద రాసుకుంటారు శంకర్లు చెప్తున్నారు రుండేసి మాటలు ఆధునికమైన సైకాలజీలో వాళ్ళు ఏమంటారంటే దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ కష్టం అండ్ దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ వర్చ్యూ కష్టం వేరు వర్చ్యూ వేరు ఇప్పుడు మీరు దేవాలయంలో అడుగు పెట్టి ముందు ఆ గడప ఆ గడపకి దండం పెట్టి లోపల అడుగు పెడతారు ఈజీ టే వర్చ్యూ ఆ ఈజీ టే కష్టం ఆలోచించాలి ఇట్ కుడ్ బి ఏ కష్టం ఇట్ కుడ్ బి ఏ కష్టం అది వర్చ్యూ అవుతుందంటే మీరు దేవాలయం గడపను ముట్టుకుని లోపలికి వెళ్ళిందని మాత్రమా కారణంగా మీకు పుణ్యం రావాలి ఇంకొకటి దేవాలయం గడప ముట్టుకోకపోతే వాడికి పుణ్యం రాకూడదు పాపం వచ్చినా రావచ్చు దేవాలయం గడప ముట్టుకోకుండా లోపలికి వెళ్ళిన వాడిని గౌరవ నరకంలో పడిపోతాడు అని ఒక శ్లోకం ఎక్కడైనా ఉంటుందంటే వాడు పాపం కూడా వస్తుంది వాడు Therefore, is it a లేకపోతే ఈ గడపని ముట్టుకోవడం ఈజీ టే వర్చ్యూ అది ఈజీ టే కష్టం మన సమాజంలో హిందూ సమాజంలో ముఖ్యంగా ఆర్థడాక్స్లో అవన్నీ కస్టమ్స్ వర్చ్యూస్ కావు వాళ్ళకి ఆ బేసిక్ వివేకం లేకపోవడం చేత కష్టం అప్పుడు అరిటాకులో భోజనం చేయడము ఈజీటే కష్టం అది ఈజిటే వర్చ్యూ ఇట్స్ ఎ కష్టం ఇట్స్ నాట్ ఎ వర్చ్యూ గాయత్రి ప్రోక్షణ చేసి భోజనం చేయడము it's a virtue. మితంగా భోజనం చేయటము ఇట్ ఈజ్ నాట్ ఎ వర్చ్యూ ఇట్ ఈజ్ ఏ ప్రాగ్మాటిక్ లైఫ్ స్టైల్ నైదే వర్చ్యూ నా కష్టం మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే ఒక పద్ధతి అది కష్టము కాదు వర్చ్యూ కాదు అరిటాక్లో భోజనం చేయటము అరిటాక్ అగ్రము కుడివైపు ఉండాలి కోసిన భాగం అడవైపు ఉండాలి కూర ఎక్కడ వేయాలి పప్పు ఇవన్నీ ఏమిటంటారు ఇవి వర్చ్యూ సార్ కష్టం సార్ వర్చ్యూస్ ఇవన్నీ వర్చ్యూస్ కావు కష్టంస్ ఇవన్నీ కాబట్టి కష్టం వేరు వర్చ్యూ వేరు లోకంలో వాళ్ళు కంటికి ఏదో కనపడుతుంది దాన్ని దాన్ని లోతువాడు చూడడం దాని విశేషం చూడడం చూడకుండా ఏదో ప్రసిద్ధి పెట్టుకుంటాడు ఆ సూర్యుడికి ఉదయం అలాగే వచ్చింది సూర్యుడికి అస్తమయం కూడా అలాగే వచ్చింది సూర్యుడికి ఉదయం అస్తమయం ఎప్పుడు ఉంటాయి కంటికి కనబడి లోతు పరిశీలించకపోతే సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉంటాయి యథార్థంగా సూర్యుడికి ఉదయం ఉన్నది అస్తమయం ఉన్నది అనుకుంటే మీరు అలా కాకుండా ఉదయాస్తమయాలు లేవని మాకు తెలుసు మేము ఉడికే ప్రాక్టికల్ పర్పస్ కోసం ఉదయాస్తమయాలు అని అనుకున్నాం తప్ప అవి యథార్థం కాదని మాకు తెలుసు అని ఇట్స్ ఓకే గాడ్ బ్లస్ లు కానీ అందరూ అలా అనరు నిజంగానే సూర్యుడు అస్తమించేడంటారు సూర్యుడు అస్తమించేశాడండి ఇంకా సూర్యభగవానుడు లేడిప్పుడు అని మాట్లాడతారు కాబట్టి ఉడికే కంటికి కనపడి దాన్ని ఏదో పెట్టుకునే దాని లోతు పరిశీలించకుండా ఏదో ప్రసిద్ధిని నిర్మాణం చేస్తారు ఆ ప్రసిద్ధికి లోక ప్రసిద్ధి పేరు ఉంటుంది కాబట్టి అటువంటి లోక ప్రసిద్ధి ఏ కారణం ఏ పరిస్థితిలోనూ ప్రమాణము కాదు కాబట్టి ఊళ్ళో విగ్రహాలు పెట్టేశారు కాబట్టి దేవతలకు విగ్రహం ఉంది అని చెప్పడానికి అది హేతువు కాదు అది ఏదైనా హేతు ఉంటే ఉండాలి ఓకే తర్వాత అన్నచాత్ర ప్రత్యక్షాదీనాం అన్యతమం ప్రమాణమస్తీ కాబట్టి మీరు ఆదిత్యుడికి ఒక విగ్రహము గలదు విగ్రహం అంటే చేతులు కాళ్ళు ఉండాలి బుద్ధి ఉండాలి హృదయం ఉండాలి ఆ హృదయంలో వేదార్థం స్వరూపాలనే కోరిక పుట్టి ఆ బుద్ధితో ఆయన అర్థం చేసుకొని క్లాసులో కూర్చొని అర్థం చేసుకోవాలి అలాంటివి ఆయనకు ఉన్నాయని మీకు ఏదైనా ప్రత్యక్ష ప్రమాణము గలదా అలాంటి ప్రమాణమేమి లేదు ఇప్పుడు చంద్రుడిలో కుందేలు గలదు అన్నది కవి అన్న మాట యాది కవి అలా ఊహించాడు కవి యొక్క ఉత్ప్రేక్ష కానీ నిజంగా అక్కడ కుందేలేం లేదు కవి యొక్క ఉత్ప్రేక్ష చంద్రుడిలో కుందేలు ఉన్నది అని ఉత్ప్రేక్ష ఉంటాయి అలాగే ఉత్ప్రేక్షలు ఉంటాయి సో సూర్యుడికి ఇద్దరు భార్యలు ఒక ఆమె పేరు ప్రభా ప్రభాదేవి ఇంకో ఆవిడ పేరు ఛాయాదేవి ఇది చూసినప్పుడు నేను ఏమనుకున్నాను ఈ కవి చాలా దెత్తరా వీడు అనుకున్నాను నేను అనుకున్నది మీకు చెప్తున్నా ఇంకోడు అనుకున్నాడు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉంటారు రెండు పేరెంట్స్లు ఉంటాయి ఉన్న దాంట్లో కూర్చుని ఉంటుంది ఇంకో అది ఇంకొకడు అనుకున్నాడు అది వాడు అలా అనుకున్నాడు మరి వాడికి తెలివి దాంట్లో అలా ఉన్నాయి వాడిని చూసిన అవ్వాలో ఎడవాలో నాకు అర్థం కాలేదు అది చూసినప్పుడు నేనేమనుకున్నానంటే ఈ కవి దెట్టన దిట్ట గడుసరి కవి వీడు అని నేను అనుకున్నాను ఎందుకంటే సూర్యుడు వహించేప్పటికీ ఒకచోట ప్రభా ఇంకో చోట నేడానికి అలా తక్కువని కనపడుతూ ఉంటాయి వాటిని ఆ సూర్యుని యొక్క అనుయాయి అంటే సూర్యుడు అలా పోతూ ఉంటాయి ఇవి పోతూ ఉంటాయి కాబట్టి అనుయాయి కనుక భార్య అని వర్ణి వాటిని నిలబెట్టేది ఆయనే కాబట్టి భార్య అని ఈ కవి చాలా గడసరి కవి అని నేను అనుకున్నాను కాబట్టి నిజంగానే ఇద్దరు పిల్లలు ఉంటే మరి వాళ్ళకి ఎంతొంతమంది పిల్లాలని ఇంకొకటి మొదలు పెట్టాడు నిజంగా తర్వాత ఇంకొక ఇంకొంచెం ముందుకు పోయాడు ఒకడు ఆ సూర్యుడు ఉన్నాడు ఎప్పుడు ప్రభాదేవి మాట వింటాడు తప్ప ఛాయాదేవి మాట వింటాడు అని